పరిశుద్ధుల ప్రేమ దేవా దేవ దేవా గల దేవ ఈసనాలు స్థుతుల స్తోత్రం ప్రాబ్ సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త నిన్న నెడీ ఏక రెత్తుగా మాత్రం మీ పాదాలకు వాదనలు ప్రభావ మీకు కోట్ల అధికృత స్థుతులు స్తోత్రం అని తండ్రి ఇదిగో ఉదయకాలం నుంచి ఇప్పటివరకు నా తండ్రి మీ ప్రభుత్వం మమ్మల్ని కాచి కాపాడనారు ప్రభా అయినా ఈ క్షణం ప్రభావ మీ స్వరం వినటకునైనా మిమ్మల్ని పరాధించిన అయినా మీకు ముర్ర పెట్టకు నా తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ధనతను బట్టి మీకు వేలాది వందనాలకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభావం వివేగంలో మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో నా తండ్రి మధ్యాహ్నం కలసం ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాను కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటారు కదా తండ్రి ఇదిగో తండ్రి ప్రభావ ఆన్లైన్ ప్రేయర్లు తండ్రి మీ నామాన కూడి ఉండగా తండ్రి మీ ఆత్మ నిమర్జులు ఆవరింపచేయండి ప్రభావ మీరేమైనా మీ మా మా పాటల ద్వారా మీరు మహిమనుందండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ రానైనా ప్రతి బిడను నడిపించండి తండ్రి ప్రభా ఈ ఆరాధనంతటిని ప్రభావ ఆది అంతం వహించి మీ నామానికి మహిమకరంగా జరిగించిన అయినా మా జీవితాలను సరి చేసుకునేలాగా అవకాశం ఇచ్చినందుకు మాకు వాదనాలు చెల్లిస్తూ ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ జీవన్ జీవన మే అశా ర యొక్క జీవన మే శ ఫ క్యు జీవన్ శాంతీవన్ జ్యోతి దేత జీవన నిరాశా మే ఆశా దేత యొక్క మే జీవన మే ఆశాతా ఫ క్యు జీవన్ నిరాశ తువన జీవన మేషీ అధియర్ మే జ్యోతి దేత జీవన మే ఆశా హీవన్ ఆశా మే నిరాశ ఉదాసే ఆధర ఆ థ్యాంక్ యూ మనోజీ బలముతో నిది కాదనేను నాత్మ ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసెలవిచెను నా ఆత్మద్వారా చేతునని ఏసై అసెలవిచెను శక్తి చేతకాదనూ బలముతో నిది కాద నేను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసెలవిచెను నా ఆత్మద్వారా చేతునని ఏ సై మా జెరు బాబెలు నడ్డగించను ఓ గో పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్రపు దానవు నీవ సదును భూమిగా మారెదవు ఎంత మాత్రపు దానవు సదును భూమిగా మారెదవు शक्ति चेत का नु बल तो निधि कादनेा दी चेत विचे आत्मदारा दिन चेतन शेल विचे ओस्रेलू नी भाग्यमेत गोपदी ओ ईश्रेलू नी भाग्यमेत गोपदी एस्य रक्ष नवर ఏసయ రక్షించిన నిన్ను ఓలీనవారెవరు శక్తి చేత కాదనెను బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సైయ సెలవిచెను నా ఆత్మ ద్వారా దినిచేతునని ఏసైయసెలవిచెను మీకేస్తం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలి ప్రభా మేముంటుంది బహుశ్రమల కాలం తండ్రి ముఖ్యంగా తండ్రి మీ భక్తులను వాడు నలగొడుతున్నాడు చితగ కొడుతున్నాడు కానీ మీరు ఆదరణ ఇచ్చేస్తున్నారు మీకు ఎంతో వదనాలు గృ గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు ప్రతి స్థలంలో పడవ కుటుంబంలో ఉద్యోగ స్థలంలో ప్రతి దశలో వాడు కానీ ఒక్కసారి మా చింత మీ మీద మోపుతున్నాం మీరు మాకు ఎక్కడ లేని విశ్రాంతినిస్తున్నారు వదనాలు వేసాయా కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ లాడ్ జీజస్ థ్యాంక్ కాలము ఖచ్చితంగా భయంకరమైన శ్రమల కాలం తండ్రి అది ఏ రీతి ఉండబోతుంది అనేది ముగింపు దశ మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు బోరల తీర్పులో ముఖ్యంగా నాష్టకరమైన హే వస్తువుకు సంబంధించిన విషయాలతో మీరు మాట్లాడుతున్నారు వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు ముందుగానే చెప్పినానన్నారు ఎదుగు నేను మీకు ముందుగానే చెప్పినా మీరు చదవలేదా అన్నారు వాటిని మేము చూస్తున్నాం తండ్రి వందనాలు లేసయా త్వరగా మమ్మల్ని సిద్ధపరచండి అనేట్లని మేము సిద్ధపరచాలా మేము ఏ రీతిగా మీ కొరకు సాక్షిగా జీవించాలా మీరే మాకు అది జ్ఞానం అని గురించి మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరి జ్ఞాపకం చేసుకోండి మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము అవునైనా సహించాలా భరించాలా అటువంటి భాగ్యం తెచ్చండి ఎవరిని తిట్టకుండా ఎవరిని దూషించకుండా అన్నిటిని సహించాలా ప్రభావ మీరు ఏ రీతిగా అయితే సహించిండ్రో మేము కూడా అదే రీతిగా సహించాలా ప్రభా అటువంటి సహనాన్ని మాకు అందరికీ అనుగ్రహించామని ప్రార్థిస్తున్నాం మీకే కృతజ్ఞతలు మీకే స్థుతులు స్తోత్రాలేసే ఇదే సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం వీటిని గ్రహించాలా అన్నిటికి చూపించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ధాన్యాల గ్రంథంలో మనము కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాము నిషిద్ధమైనది పరిశుద్ధ స్థలంలో ఉండడం అనేది ధాన్యాలు ప్రవచనం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం ధాన్యాలు ప్రవచించినట్లు నాశనకరమైన హేయ వస్తువు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం గత కొన్ని వారాల నుంచి ఈరోజు ఇరవైవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం క్యాలెండర్ ప్రకారంగా నాశనకరమైన హేయ వస్తువు అనేది ఒక ఫోర్త్ పార్ట్ లాగా దీన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు ఇదొక ప్రవచనం ఎందుకంటే మన ప్రభుత్వం జ్ఞాపం చేసిండు గాంధీలు ప్రవచించినట్లు అని మతదేశ వార్త ఇరవై నాలుగులో ద్వారా మనం చూస్తాం అయితే ఈరోజు దాన్ని చూడక ముందు కొన్ని విషయాలు గతంలో చూపించిన విధానంగా అది ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని హెచ్చరించండు ముఖ్యంగా వాటికి సంబంధించిన హేయమైన ఏంటంటే విగ్రహాల దాన్ని శ్రమ ఆయొక్క మందిరంలోనికి విగ్రహాలను తీసుకొని రావడం అన్న విషయాన్ని ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా కెమోష దేవతని ఆరాధించండ్రు మెలేకు దేవతను ఆరాధించరు దాని తర్వాత అస్తారోతి దేవతను ఆరాధించిండ్రు ఆ రోఫా దేవతను ఆరాధించిండ్రు గాగోను దేవతను ఆరాధించిండ్రు మిల్కోము దేవతను ఆరాధించండ్రు అనే విషయాలు నేను పోయిన వారు మీరు చూపించిన తర్వాత ఇవి నుంచి వచ్చినాయి ఉదాహరణకి అస్తారోతి దేవత సీదోను దేవ సీదోనీళ్ళ ఆ సీదోను నుంచి ఇంకెవరు వచ్చారంటే ఎజబెల్ వచ్చింది కదా సిదోనీలు అయ్యాలి యజబెలు ఆ దేవత మొయాబిల్ నుంచి వచ్చింది మిల్కోమ్ దేవత అమోనియల్ నుంచి వచ్చింది వీళ్ళు అనిల దేవతలను తెచ్చిపెట్టుకున్నారు మందిరం లోపల మళ్ళీ దేవునికి రోషం పుట్టించదా ఖచ్చితంగా ఇవి రోషం పుట్టించే విగ్రహాలు అయితే నా మందిరంలోకి ఏదో పట్టుకొచ్చింది మీరు నన్ను సవాల్ చేస్తుంటారు అన్నట్టు ఇస్తా చేసినట్లు మనం చూసినాం పోయిన వారం ముఖ్యంగా ఆ విగ్రహాలకు సంబంధించినవి సీదోను అక్కడ ఆపిన పోయిన వారము ఆ తర్వాత ఇర్మియా గ్రంథము పదహార అధ్యాయుల్లో కొన్ని విషయాలు తీసినాం కాబట్టి నేను ఏం చేయబోతున్నాను మీరు చేప మత్స్య కన్యాకని తెచ్చి ప్రా పూజించుకున్నారు మందిరంలో సీదోనీలు విగ్రహం కాబట్టి నేను మిమ్మల్ని చేపలు పెట్టటేలాగా తయారు చేస్తాను నువ్వు చేపలు పూజిస్తే చేప అవుతావు ఏసుని పూజిస్తే ఏసుప్రవ్వు బిడ్డ అవుతావు క్రీస్తు కలిగిన మనసు నీకు వస్తుంది నువ్వు చేపలను పూజిస్తే చేపలాగానే బిహేవ్ చేస్తుంది నువ్వు సర్పాన్ని పూజిస్తే సర్ప వంకట్టింకర సర్పము వంకటింకర నడుస్తుంది కదా సర్పము వంకట్టింకర ఇట్లా వంకులంకులు నీ మనసు కూడా వంకుల వంకులు దాన్ని పూజిస్తే కాబట్టి విగ్రహాలను పూజించటం విగ్రహాల గుణగ్రహాలు వస్తాయన్నట్టు అందుకు నువ్వు చేపలను చాప దేవత నీ దాగిన దేవతను తెచ్చిపెట్టుకుంటే మత్స్య కన్యకని నువ్వు పూజిస్తే నీకు నువ్వు నువ్వు కూడా మంచిగా కనెక్ట్ అవుతావు మళ్ళీ నిన్ను చేపలు పెట్టేటప్పుడు నేను పంపాలా లేదా నేను నీ మీదకి వలయా లేదా వాడు గాలమేయాలా లేదా అదే మనము ఉర్మయా గ్రంథము పదహారో అధ్యాయము పదహారీ బి హోల్డ్ ఐ సెండ్ ఫార్ మెనీ ఫిషర్స్ అని ఉంది చేపలు పెడతారు చేపలు పట్టవాలని నేను పంపిస్తాను వాళ్ళు మిమ్మల్ని చేపలు పట్టేస్తారు మిమ్మల్ని పట్టుకొని పోతారు తర్వాత చేపల వాళ్ళు బెచ్చవాళ్ళు పోయే తర్వాత నేను ఇదే వాకు వారిని పట్టుకుంటకు నేను చాలా మంది జాలరులను పిలిపించదను చాలా మంది జాలర్లను చాలా మంది జాలర్లను పిలిపించేదను వాళ్ళు తరువాత ప్రతి పర్వతముల మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలి వేటకై అనేకులైన వేటగానులను పిలిపించేదను చాలా క్లియర్గా ఉంది కదా వేటగాండ్లు ఎవరు చాపలు పట్టేవాళ్ళు ఎవరు అన్న విషయం కాబట్టి చాపలు పట్టే వాళ్ళు తేళ్లతో పోల్చబడుతున్నారు వేటగాండ్లు సర్పంలతో పోల్చబడతారు ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఫిఫ్త్ ట్రంప్లెట్ అంటే తేళ్ళు సిక్స్త్ ట్రంప్లెట్ అంటే సర్పంలు అందుకే ఫస్ట్ తేళ్ళని పంపిస్తున్నాడు చాపలు పట్టేటోళ్ళని రెండవది వచ్చి హంటర్స్ లేక వేటగాండ్లు వేటగాన్లు అంటే ఇంకా వాడు వేటగాడిని అంటే చంపడానికే కదా ఫిషర్స్ ఏం చేస్తారు అంటే జాలర్లు జాలర్లు చేపడం పట్టుకొని తీసుకోబడి అమ్మేస్తారు ఇస్కర్వత్ మన ప్రభుని అమ్మేసిండో అట్లా అమ్మేస్తారు వీళ్ళు చేపలు పట్టేటోళ్ళు ఇవన్నీ అట్లా వేటగానులు ఏం చేస్తారు చంపుకొని తింటారు సర్పములు అన్నట్టే మీరు అంటే దేశాలు ఈ వేటగాళ్ళు ఎక్కడికి వేట కట్టుకొని వస్తారు ప్రతి పర్వతముల మీద మెట్టల మీద కదా ప్రతి పర్వతముల మీద నుండి ప్రతి కొండల మీద నుండి మెట్టల సందులో నుండి వారిని వేటాడి తోలి వేటకై అనేకులైన వేటగాళ్ళలను పిలిపించదను మెట్టలు అంటే రాక్స్ బ్రదర్ చిన్న చిన్న రాక్స్ అంటాం చిన్న చిన్న రాళ్ళు అంటాం రాళ్ళ కుప్పలు వాటికి మధ్యలో సంద్రాలు రంధ్రాలు రంధ్రాలు ఉంటాయి అన్నట్టు రాక్స్ రాక్స్ మెటల్ అంటారు తెలుగులో దాని తర్వాత పర్వతాలు తర్వాత కొండలు కదా కొండలు కూడా అన్నట్టు కాబట్టి ఎక్కడ ఉన్నా వీళ్ళ పట్టుకొచ్చి ప్రారం చూస్తాం మనం మమ్మల్ని దాచిపెట్టిండే అవి దాచిపెట్టదు ఆ రోజు అప్పుడే రాళ్లతో మాట్లాడడం కొండలతో మాట్లాడడం అప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళు తెలుసుక లాభం పాపం కానీ పది వస్తాను ఏలయన పది వచ్చావునా ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతు ఏది నా కన్నులకు మరుగు కాలేదు వాళ్ళు ఎక్కడెక్కడ పోయిందో దేవుడికి వాటి అన్నిటి ఆ విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ఇశాల్ ఫలు ఎక్కడెక్కడ పోయిండ్రో ఏమేమి చేసిండ్రో ఏమేమి విగ్రహం పూజించిండ్రో ఆయన్నీ దేవుడు చూడగలిగిండు ఎంత ఆశ్చర్యం కదా ఆయన తన బిడ్డల మీద ఎంత ప్రేమ కలిగిన వాడు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారో అన్నీ చూడగలుగుతున్నాడు ఆయన బాధ వేదన మరి భరించి చివరికి ఆయన కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఎట్లా అంటే ఆ ఏది కూడా మరుగు చేయబడలేదు ఆయనకి ఎందుకంటే ఆయన సమస్య సృష్టికి మూలకారకుడు పైనుంచి అంతా చూస్తా ఉన్నాడు ఏవి కూడా మరుగు చేయబడవ నువ్వు ఎక్కడ దాసుకున్నా నీళ్ళలా దాసుకున్నా కనిపిస్తున్నావు ఆయనకి అంతగా తేటగా అందుకని ఏం పద్దెనిమిదవ వచనంలో ఏమంటుండో చూడండి వారు తమ హేయ దేవతలు కాబట్టి రోషం పుట్టించే దేవతలకి నాశనమైన హేయ వస్తువు వారు తమ హేయ దేవతల కలయబరముల చేత నా అపవిత్రపరిచి ఉన్నారు ఎందుకంటే అవి అవి శవాలే కదా వాళ్ళ జీవం ఉండేవారు రాలెలా హేయ దేవతలు కలేబరం అన్నాడు నా దేశంను అభౌత్రపరిచి ఉన్నారు తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యము నింపి ఉన్నారు నా ఆయన స్వాస్థ్యం ఎవరు గొప్ప కదా గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేసేదాను చాలా ఆశ్చర్యమైన ఆయన హృదయం ఎంత ఘోషిస్తుంది అనేది ఎహెచ్కేల గ్రంథము పదమూడవ అధ్యాయం ఎందుకంటే ఇవన్నీ అక్కడి నుంచే మనకు వస్తున్నాయి మొదట ఎహెచ్కే గ్రంథంలో వాళ్ళు ఎంత హేయమైన జీవితం జీవించిండ్రు అనేది నేర్చుకుంటున్నాం మనం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆన్లైన్ సెషన్ కాబట్టి వాళ్ళు మెట్టల మీద ఏ రీతిగా జీవిస్తున్నారు కొండల మీద ఏ రీతిగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఏహెచ్కల్ గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో మరోసారి దాన్ని మనం చూస్తాం ఒకసారి చూసాం ఏహెచ్ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చదం కావున యువస్తున్నాడు నేను దుఃఖపరిచి నీతిమంతుని మనసును అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకోనకుండా మీరు వారిని ధైర్యపరుతరు గనుక మనుషులను వేటాడుటక మీరు కుట్టు గుడ్డలకు నేను విరగునై వారిని విడిపించదును మీ పగిట్ల నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొనిచ్చదను కాబట్టిక్కడ ఆశ్చర్యం ఉంది మనం దాన్ని ఏ రీతిగా ఈ గొప్ప జనాన్ని దేవుడైన బయట తీసుకొస్తా అంటాడు మీరు ఈ మొదటి మూడు గుంపులు ఏ రీతిగా వీళ్ళని పట్టుకుంటాయి అనేది చూపిస్తుంది ఫస్ట్ పాయింట్ తర్వాత వాళ్ళు ఏ రీతిగా బయటకు వస్తారు ఏ రీతిగా వాళ్ళందరినీ నేను బయట తీసుకొని అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి నిషిద్ధమ ఈ నాశనకరమైన హేయ వస్తువు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాము ముఖ్యంగా ఇస్రాపెలు ఎటువంటి స్థితిలో ఉండడానికి అక్కడ జ్ఞాపం చేయబడింది చివరికి వచ్చేటప్పటికి అందుకనే దాని దాని గంధానికి వెళ్తాము ఇప్పుడు మనము దాని గ్రంథంలో ఆ నాశనకరమైన హేయ వస్తువుకి సంబంధించిన విషయాలు ఒకసారి చూసి మనం మట్టకు వచ్చేస్తాం ఒక్కసారి దానిల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అతడు ఒక వారము వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధ వారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును ఏమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగ జరుగును కాబట్టి ఒకటి ఏంటంటే ఇది ఎవరు దీన్ని చేస్తారు గ్రంథంలో చూసినట్లు ఒక వ్యక్తి అని మాట్లాడుతుంది ఇక్కడ ఒక వ్యక్తి దీన్ని ఆరంభిస్తారని ఆ కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘము అంత్యక్రీస్తు అన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది కానీ మనకు తెలుసు మన గ్రూప్ లో అంత్యక్రీస్తు అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యవస్థకి సంబంధించింది మొత్తం ప్రపంచమంతా అంత్యక్రిస్తులాగా మారిందని ఉదాహరణకి ఇస్రాయల్ దేశము ఆయన్ని సెలివేసే టైంకి అంత్యక్రిస్తులాగా మారింది ఎవరు దాన్ని తృణీపరించగలరు దాని తర్వాత అప్పసులను తృణీకరించింది అది అంత్యక్రీస్తులాగా మారింది వీడేది కూడా క్రైస్తవులను అది తృణీకరిస్తూనే ఉంటుంది దూషిస్తూనే ఉంటుంది కొడుతూనే ఉంటుంది మారింది అది దేశం కానీ నువ్వు పరశుభే దిశంగా తయారు చేసి నువ్వు నాశనకరమైన హేయ వస్తువుని తెచ్చిపెట్టుకున్నావు నీ హృదయంలో నీ మందిరంలో ఈరోజు మందిరాలలో ఇస్రాయల్ దేశపు జెండాలు పెట్టుకుంటారు మెంటల్ ఇస్రాయల్ దేశపు నక్షత్రాలు తెచ్చిపెట్టుకుంటారు నాష్టకరమైన హేయ వస్తువుని తెచ్చిపెట్టుకున్నారు ప్రకృతి సాధ్యం కూడా మందిరంలో ఉన్నాయి అవి ఆత్మీయ స్థితిలో వాళ్ళ హృదయంలో ఇస్రాయల్ దేశం ఉంది అదే నాశనకరమైన హేయ వస్తువు ఇది మనకు తప్ప వేరే వాళ్ళకు ఉపరికార్థం కాదు కాబట్టి అక్కడ ఏమని చెప్పండి మరోసారి చదివారు అతడు ఒక వారము వరకు అనేకులను నిబంధన అనేకులకు నిబంధన స్థిరపరచును అది మన ప్రభుకి సంబంధించిన విషయం అది అంత్యక్రీస్తుని పేరుస్తారు వాళ్ళు మన ప్రభుత్కి సంబంధించిన అనదిన బలని ఆపివేసిందే మన ప్రభు అన్న విషయం మనకు తెలుసు ఎందుకంటే ఆయన మరణం తర్వాత జరగలేదు అది ఈ రోజుకి అనదిన బలకి జరగలేదు ఈ రోజుకి కూడా ఎందుకంటే మంత్రం కూలిపోయింది కదా ఆయన చనిపోయినాక ఆయన చనిపోయి తెరిగేసి వెళ్ళిపోయినాక ఆయన ఆ యొక్క శిల మీరు కేక వేసినప్పుడు గుడితేరే వరకు రెండుగా జరిగినవి బండల బద్దలు సమాధులు పగిలిపోయి బయటకొచ్చిన వాత్మలు దాని ఆయన చనిపోయిన నలభై సంవత్సరాలకి ఆయన చెప్పిన ప్రవచనం ఇది రాతి మీద రాతి ఉండదు అన్నాడు తీ అన్న రాజు టైటస్ ఇంగ్లీష్ లో టైటస్ అనే రోమా సామ్రాజ్యం రోమా చక్రవర్తి మొత్తము భూమి భూమి మట్టానికి దాన్ని లెవెల్ చేసి పడేసి ఉండదు దేశాన్ని మందిరం కూడా అడ్రస్ లేకుండా ఈ రోజు కూడా ఎక్కడన్నా మందిరం అవ్వని తెలియదు సైంటిస్టులు జియోలజిస్టులు జియోగ్రాఫర్లు హిస్టారీషియన్ హిస్టారియన్స్ అందరూ ఆ మందిరము ఎక్కడ ఉండాలా గతంలో సొలమూన్ ఘటన మందిరం మెజర్మెంట్స్ అన్ని చెక్క చేస్తారని ఎవరికి కూడా వెతుకలేదు ఆ మందిరం కానీ నేను చూపించిన గతంలో ఆ మందిరం ఎక్కడ ఉంటుంది అనేది గ్రంథంలో ఉంది నరపొత్రుడ లేచి మందిరాన్ని కొలుమని కొలతకర్ర తీసుకొని అక్కడ చూపిస్తున్నాడు ఆ మందిరము ఏదైనా ఎక్కడుందని సరే మనము ఆ మందిరం ఎక్కడ ఉంటే అది కట్టుకోవడానికి కూడా మనం ఆశకోవడం ఎందుకంటే మన ప్రభుకి విరుద్ధం అనుదిన బలు ఆపివేసిన వాడు మన ప్రభు వీళ్ళు దాన్ని రిస్టోర్ చేస్తాడని మళ్ళా తిరిగి అదే నాశనకరమైన హేయ వస్తువు జాగ్రత్తగా ఆలోచించండి ఇది ప్రకృతి సజంగా చెప్పబడుతున్న వాక్యం నేను రెండు బ్యాలెన్స్ చేస్తున్నా ఇదేం అర్థం ఏంటంటే రెండు వాడిగా కదా ప్రవచనము ప్రకృతి సహజంగా నెరవేరుతా ఉంటది ఆత్మీయంగా నెరవేరుతా ఉంటది కానీ ప్రకృతి సహజంగా నెరవేరు ఒక దేశంలో ఆత్మీయంగా ప్రపంచం అంతటో అక్కడనే మిస్ అయిపోయారు చర్చ ప్రపంచం అంతటా జరిగే మిస్ అయిపోయారు ఒక దేశంలో జరిగే అర్థం తీసుకుంటుంది దాని నుంచి నీకు లాభం లేదు ఒక దేశంలో జరిగే ప్రవచనం నువ్వు అర్థం తీసుకుంటే లాభం లేదు ప్రపంచం అంతట జరిగేది నువ్వు గ్రహిస్తేనే ప్రపంచాన్ని అక్కడ పోగొట్టుకుంది క్రైస్తవ జీవితం మిస్ అయిపోయింది ఇరవై ఏడవసారి అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధ వారమును పలిని నైవేద్యమును నిలిపివేయును ఒక వారం వరకు ఆయన అనేకులని మార్చుకుంటాడు రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును ఎవరైతే నాశనం చేయడానికి వస్తుందో వాడు కూడా నాశనం నాశనం కావడానికి టైం నిర్ణయమైందండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రవచనం బ్రదర్ ఎవరైతే ఈ నాశనకరమైన హే వస్తువు తీసుకొచ్చి చర్చి మొత్తం నాశనం చేస్తున్నారో వాడి నాశనం కూడా నిర్ణయం అయింది అక్కడ చాలా క్లియర్గా అక్కడ చాలా మంది తప్పిపోతుంటారు చదువుటప్పుడు ఇరవై ఏడు అబర్ అది ఇరవై ఏడు ఇరవై ఏడు తొమ్మిది నాశనం చేయ వచ్చును నాశనము చేయు వానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగ జరుగును ఎవరైతే నాశనం చేయడానికి వచ్చిందో వాడు కూడా నాశనం అయిపోతాడు ముగించుతుంది ఆ నాశనం ముగిస్తుంది అంట అంటే అదొక అధిక ఆరంభమై దాన్ని మొత్తం స్టార్ట్ చేసి ముగించాలి అందుకే మనం చూస్తాం గతంలో చెప్పింది సిరియా దేశ రాజు అంతే ఒక అనే రాజు పరిశుధ ఆలయంలో పందులను అంటే ఎంత ద్వేషం ఉండాల వాడికి ఇస్రాలు ప్రజలు అంటే ఇస్రాయల్ దేవుడు వాడు నా నామరూపాలు లేకుండా అడ్రస్ లేకుండా వెళ్ళి ఎక్కడన్నా చూడండి చరిత్రలో ఇంటర్నెట్ లో అంత ఒక ఎపితనం అనే వ్యక్తి చరిత్ర గురించి వాడు చేసిన పనికి అడ్రస్ లేకుండా పోయింది ఈ ప్రవచనం ప్రకృతి సేవగా నెరవేరింది కానీ ఆత్మీయ స్థితిలో మన కాలంలో నెరవేరబోతుంది ఎవడైతే పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము నీ కదా దేహమే దేవాలయము నీ హృదయమే అతి పరిశుద్ధ స్థలం కాబట్టి దాన్ని లో నాశనకరమైన హే వస్తువుని తీసుకొచ్చేవాడు వాడు కూడా నాశనం అయిపోతాడు టైం టైం టైం ఫిక్స్ అయినది అక్కడ నాశనము చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వారికి ఇలాగ జరిగింది కాబట్టి వాడు నాశనం ఏమంటారా ఆరంభం అవుతుందో వాడు కూడా నాశనం టైం సిద్ధమవుతుంది అది ముగించే సమయానికి దగ్గరకు అన్న విషయాన్ని మనకు అక్కడ మాట్లాడుతున్నాడు మన ప్రభు చాలా ఆశ్చర్యం కదా ఒకసారి పదకొండవ అధ్యాయం చూడండి ధాన్యాలి జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నష్టకరమైన హేయ వస్తువు మూడు అధ్యాయాలు ఉంటాయి ధాన్యంలో అందుకు మన ప్రభు దాన్ని తిరిగి తిరిగి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మూడు సార్లు అనేది మనకు తెలుసు కదా పదమూడవ అధ్యాయము ధాన్యాల గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన అవుతుంటే చూడండి అతని పక్షం సూర్యులు లేచి పరిశుద్ధ స్థలకు కోటను అపవిత్ర పారచ్చి అనుదిన బలి నిలిపివేసి నాశనం కలిగజేయు హేయమైన వస్తువుని నిలబెట్టుదురు కాబట్టి నాష్టకరమైన హేయ వస్తువుని నిలబెడతారు ఇక్కడ ఏమో ఈ వాక్యాన్ని చేసి ఇది అంత్యక్రిస్త అని కరెక్టే ఎందుకంటే దేవునికి విరుద్ధంగా తీసుకొచ్చేది ఎవరైనా అంత్యక్రిస్త ముప్పై రెండో విషయాలు ఇది ఎవరు గ్రహించగలడు అంతే క్రీస్తు అనేది ఒక వ్యవస్థ ఇది ప్రపంచమంతటా నెరవేరుతుంది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది నేను చెప్తున్నాను అది తిరిగి కడతారు వాళ్ళ మందిరం ఎందుకంటే ప్రతాంగు చూపిస్తా నేను వాళ్ళు కట్టిండ్రు మందిరం ఇప్పుడు లేదు కానీ భవిష్యత్తులో కడతారు ఎప్పుడు కడతారు అనేది ఎంత క్వతిగా అన్ని రెడీగా జమ చేసి పెట్టుకున్నారు సామాగ్రి ఇటుకలు రాళ్ళు ఇసుక అన్ని జమ చేసి పెట్టుకున్నారు చెక్క అన్ని జమ చేసి పెట్టున్నారు ఇక కట్టడమే ఆరామం అంతే వాళ్ళకి పర్మిషన్స్ లేబట్టి కడుతున్నారు అంతే ఎందుకంటే అక్కడ మాస్క్ ఉంది ముస్లింస్ది అలా మాస్కుని కూరగొట్టాలా వాళ్ళు అక్కడ ఉంది అనుకుంటున్నారు గతంలో సొలమోన్ మందిరం ఉన్న స్థలంలో మాస్ కట్టి అనుకుంటున్నారు కానీ అది కాదనేది మనం చూసినాం బైబుల్లో అది వేరే స్థలంలో ఉంది ఆ గేహోను నదిరంన ఉందనేసి మనం చదువుతాం సొలమోన్ అక్కడ గేహోను నది తీరం దాన్ని మందిరాన్ని ఆ మనం చూసినాం బైబుల్లో ఒక రోజు ఇప్పుడు అవి మనం పోం కానీ ఇక్కడ ఏమో జరుగుతుందంటే ముప్పై రెండో వర్షాలు ఏముంది కదా అందుకప్ప ఇచ్చిపప్పు మాటలు అంటే ఇది అంత్యక్రి గుణగణం అన్నట్టు ఎవరైనా రావచ్చు వాడు ఎందుకంటే మీలో నుంచి అనేకమంది అంత్యక్రిస్తులు బయలుదేరి కాబట్టి వాళ్ళందరూ ఇక్కనే మాట్లాడతారు ఒక్కతనే కాదు అందుకక్కడే ఇచ్చిపప్పు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరచుకును ఎవరు ఈ నష్టమైన హేయ వస్తువుతో పాలు దేవుని వాక్యాన్ని అతిక్రమించిన అయితే తమ దేవుని ఎరుగ ఎరుగు వారు బలను గొప్ప కార్యములు చేసేదారు అంతే ఈ సత్యాన్ని గ్రహించిన వాడు దేవుణ్ణి బలము కలిగిన వాడు ఈ సత్యాలు గ్రహించినప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళు గొప్ప కారులు చేసేదారు జనములలో బుద్ధిమంత అనేకలకు బోధ బోధించేద్దరు కానీ వారు బహుదినములు దుఃఖ జనములు కడ్గం వలన అగ్ని వలన కృంగి చెరపట్టబడి హింసపడి దోచబడుతురు ఇవన్నీ ప్రవచనాత్మకంగా నెరవేరాల్సినయే కాబట్టి పన్నెండవ అధ్యాయం దానియల గ్రంథము పన్నెండవ అధ్యాయము వచ్చనం దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం అనుదిన నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలిగ చెయ్యి హేమన దాన్ని నిలువబెట్టి వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగుణం కాబట్టి ఇవి కరెక్ట్ ఒక కాదు ఒక దినము ఒక దినము ఉదాహరణకి ఒక వారము ఒక సంవత్సరంతో పోల్చబడుతుంది కొన్నిసార్లు బైబిల్లో ఒక దినము ఒక వారంతో పోల్చబడతా ఉంటుంది ఒక దినము ఒక వెయ్యి సంవత్సరంతో పోల్చబడుతూ దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో కాబట్టి ఈ ఈ లెక్కలు మనకందరి ప్రకారంగా కాదు అనేది మటుకు నేను చెప్పగలను అనదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలగజేయు హేమైన దానిని నిలవెట్టే వరకు వెయ్యిని రెండు వందల తొంభై వందల ముప్పైది ఐదు దినములు తాల్కొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు కాబట్టి మ్యాథమెటిక్స్ మళ్ళీ వస్తుంది అందుకరమైన హేయ కలగజే నాశనము ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలా నాశనము కలగజేయు హేయ వస్తువు నాశన కాబట్టిక్కడ ఈ పదకొండవ చెప్తుంది నాశనం కలగజేస్తుంది క్రైస్తవ జీవితంలో ఎందుకు నాశనం అయిపోతారండి హేమైన వివరణ అంతే హేమ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీ దగ్గర అది నేను వచ్చాను కొంచెం కొంచెం కొంచెం నాశనం చేస్తా నిన్న కేసు చూస్తారు మొత్తం నాశనం అయిపోతుంది సేవ చేసినది సాక్ష్యం పంచుకోవాలి ఈ రోజు ఎట్లుందో పరిస్థితి మొదలెట్లే కడపడి దారుణంగా ఉంటుంది అని వాక్యం హెచ్చరిస్తుంది ఎందుకు నువ్వు హేయం వస్తువు తెచ్చిపెట్టి మాట విని నువ్వు బైబిల్ లో బైబిల్ మీద ఆధారపడిన నో డౌట్ బట్ డామేజ్ అయితే అయిపోయింది కదా నాశనం కలిగజేయు హేయ హేయమైనది హేయమైన వస్తువు అంటే ఆ రోజు నుంచి నీకు మొత్తం నాశనమే ఇస్రాయల్ దేశం ఎందుకు నాశనం అయిపోయింది అంటే మొత్తము బంగో టైంలో దాని తర్వాత రోమిల టైంలో మొత్తం నాశనమైంది ఆశ్రే టైంలో మొత్తం నాశనం కాలేదా కాబట్టి రాజు పాలించిన రాజులు ఈ సందేశంలో బ్రదర్ దాన్ని నాశనం చేసి తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి కాబట్టి ఈ హేమైనది నాశనం కలిగజేయును అందుకే దాని వేలు ఇక్కడ ఇంగ్లీష్ లో ఏం చెప్తుంది అంటే అబామినేషన్ అబామినేషన్ అంటే హేయం అబామినేషన్ దట్ మేక్స్ డెసలేషన్ డెసలేషన్ అంటే నాశనం అబామినేషన్ దట్ మేక్స్ డెసలేషన్ ఇంగ్లీష్ లో నాశనం కలగజేయి అందుకే ఇప్పుడు అంటే మేస్త పదిహేను పదిహేను ఇరవై నాలుగు పదిహేను కాబట్టి ప్రవక్త అయిన ధాన్యాలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలముల ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాకేజ్ వినిపిస్తున్న పదాలు కొన్ని మిగిలినట్టున్నాయి మన ప్రశ్ని వార్త పదిహేను వచనంలో ఏమన్నదంటే కాబట్టి ప్రవర్త అయిన ధాన్యాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు చూడండి మన ప్రభు చెప్తుందేమో నాశనకరమైన హేయ వస్తువు అంటే ఆ హేయ వస్తువు నాశనం తీసుకొస్తాదని చెప్తున్నాడు ఇంకోటి చెప్పాలంటే నాశనము చేయి హేయ వస్తువు అని దాని అన్నాడు ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం అంతా నిలిచిట మీరు చూడగానే చదువువాడు గ్రహించినగాక అందుకు చదవాల నేర్చుకోవాలా దానికి ఏజ్ అవసరమే లేదు ఇప్పుడనే మనం ఏ భాష నేర్చుకోవచ్చు ప్రయాసం పడితే కదా ఆశ హృదయాన్ని తృప్తిపరిచి గొప్పదేవుడు కాబట్టి చదువాడు గ్రహించినగాక అయితే మరి ఈరోజు మందిరం లేదు కదా పదిహేను వచనంలో చెప్తున్నట్టు ఇది ఒక సూచన ఆయన రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన అది నాశనకరమైన హేయ వస్తువు పరిశుభ్ర స్థలంలో నిలవాలా నిలవాలా ఈరోజు రాక్చర్కల్ట్ బేదకులు ఏం చెప్తున్నారంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే శమల కాలంలో కానికే ముందు మందిరం కట్టబడుతుంది ఏదో రూపకంగా మందిరం గట్రా పడుతుంది ఆ మందిరంలో వీళ్ళు బలు అర్పిస్తారు మళ్ళా తిరిగి చాలా చేసినట్లు అయితే పిచ్చి పిచ్చి వాటిని తీసుకొచ్చి అర్పిస్తారని చెప్తారు కానీ వాళ్ళను ఎర్రని పెయ్యని సిద్ధపరుస్తా ఉన్నారు మచ్చలేని గోడలను సిద్ధపరుస్తా ఉన్నారు జెనటికల్గా మాడిఫై చేసి పెంచుతారు వాటిని వాటిని అర్పించాలా కాబట్టి దేవ్యాకాండం ప్రకారంగా వాటిని సహాయం చేస్తున్నారు వాటికి మంచి మేపి మేపి మంచిగా తయారు చేస్తున్నారు వాటికి ఎటువంటి రోగాలు లేకుండా రెడీగా పెడుతున్నారు వాటిని ఏం చేయాలి ఇవి చదివినప్పుడు యోగాల్లో ఉండి కొండలకు పారిపోవాలను నిద్ర మీద ఉండి వాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పుట్టకు దిగకూడదు అంటే దాని అర్థం ఏంటంటే త్వరగా ఈ ఎక్కడి నుంచి నుంచి పారిపోవాలా యోదయ అంటే మతపరమైన జీవితం భూసంబంధమైన జీవితం ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలని పరిశుధ జనాంగంగా నువ్వు పరిగణిస్తున్నావో నువ్వు ఏ షావుగా గ్రహించినప్పుడు మనం గ్రహించినప్పుడు మనం ఏం చేయాలంట మతపరమైన జీవితం నుంచి బయటికి రావాలా అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఒక వస్తున్నారోకి వాళ్ళు తను మాట్లాడుతూ మ్యూట్ లో పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయింటలే కాబట్టి ఇవన్నీ మనకు మనగానే హెచ్చరించింది ఇది ఎక్కడ నిలబడుతుంది చూడండి ఆ పరిశుద్ధ ఆలయంలో ఉంది కదా చాలా క్లియర్ గా తెలుగులో పరిశుద్ధ ఆలయం ముందు నిలుచుట మీరు చూడగానే చదువు niluchuta abi point main jata parishud balayamandu niluchuta stand in the holy place in english uh, la and stand in the holy place khusu khusu read it let me understand and prepare reversion by the houses of your fathers after your courses I and mean, and stand in the holy place offering to the divisions of the families of the fathers of your brother in the people and i they ee parishuda stalamle eshala vartharu da ఒక్కసారి ఏంటంటే దినవృత్తాంతంలో ఉంటుంది అది వాక్యం అక్కడ నేను చూపిస్తే ఎక్కువ డీటెయిల్గా పోవద్దు మనం మెల్లమెలగనే పోదాం ఆతరం లేదు దిన రెండవ దిన ఒక వాక్యాన్ని మేము చూపిస్తాం ఆ రోజులో విశల్పాలందరు ఎట్లా వచ్చి నిలబడేటోళ్ళు దినవృత్తాంతం చాలా ముఖ్యమైన రెండవ దిన వృత్తాంతంలో ముప్పై ఐదవ అధ్యాయము ంతంలో ఐదవ అధ్యాయముల రాజు దావి ఇచ్చిన చెప్పుల రాజు దావి ఇచ్చిన క్రమం చెప్పు సెలవును రాసి ఇచ్చిన క్రమం చెప్పను మీ మీ పితరులైన ఏర్పాటైన వరుసలను బట్టి ముందును సిద్ధపరచుకొని జనులు ఆయా భాషలకు ఆ చూడండి ఇక్కడ చాలా బాగుంది కదా మీరు అంటే మీరు అంటే ఇసే ఎక్కడ మీరు పరిశుద్ధ స్థలం మందు ఎప్పుడు నుంచి మీకు క్లూ రావాలన్నట్టు మీరు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు దాని దాన్ని ప్రజలు జ్ఞాపకం చేసినట్లు దాని మీద ప్రకటించిన ఎవరు సూచిస్తుంది ఇప్పుడు కాలంలో వీళ్ళు స్థలమంటు కొత్త నిబాయిన కాలంలో ఎందుకంటే వీళ్ళు పరిశుభ్ర జనం పరిశుభ్ర స్థలంలో నీ ఉండాలి నీ స్థానం అది కానీ నా స్థానం కాదు అది ఇస్రాల్ ప్రజలనేసి నువ్వు చేసినట్టు అని ఇచ్చేసిన అది నా వస్తువు దినవ దిన వృత్తాంతము ఐదవ ఎవరు పరిశుభ్రించారు సేవకులు కుటుంబంలో మీ సహోదరు మీరు సేవ చేయాలి కానీ నాష్టకరమైన దేవస్థిలప్పుడు చాలా చదివేవాడు తిరిగి పరిశుధోతున్నారు ఏ పరిస్థితి ఆత్మీయ మందిరం మీ హృదయం వాడొచ్చి నిలబడితే పరిశుభ్ర స్థలంలో వాడు అపవిత్రుడు రక్షణ అనుభవం లేనివాడు కొత్త అనుభవం లేనివాడు పుట్టుకతోనే నేను రక్షణ పొందిననుకుంటున్నారు వాడు కానీ వాడు పుట్టుకతోనే పాపన వాడు తెలియడా చెప్పిన వాన్ని నువ్వు నీ హృదయంలో ఎంతగానో విలువనిస్తున్నావు వాళ్ళు పరిస్థితి జనంగా బ్రదర్ ఇష్టాలు తెలియలేదు బ్రదర్ అన్ని నోబిల్ ప్రైజులు వాళ్ళదే బ్రదర్ అన్ని కనుక్కున్నారు బ్రదర్ స్టీలు వాళ్ళే అనుకున్నారు చిన్న తట్టకుండా ఇను మీ స్టీల్గా మార్చే రకరకాల వింత వింత ప్రపంచంలో కనిపించే వింతలన్నీ వాళ్ళే కనుకున్నారు ఎప్పుడన్నా నేను మీకు చూపిస్తావా అన్ని ఎందుకంటే ఇప్పుడు టైం కాదు నేను వాళ్ళని గొప్ప గొప్ప గొప్పవన్నీ వాళ్ళు కనుక్కున్నారు అని వాళ్ళని దొంగతలేదు దేవుని కనుక్కొతే ఎవరు ఏం దొరుకులేదు కదా వాళ్ళు ఏమనుకుంటారు మేము స్పెషల్ ప్రజలం కాబట్టి మేమే కనుక్కున్నాం ఇవన్నీ గొప్ప ఎవరుతున్నారు అహంతో గర్విష్ఠ లేకుండా మీరు పరిశుభల మందు నిలిచిన వారు ప్రజలు ఒకప్పుడు పరిశుధు దేవుని సేవకులు వాళ్ళు ఈ రోజున ఎవరితే నాశనకరమైన హే వస్తువు వాళ్ళే ఉండడానికి వీల్లేదు కాబట్టి మార్కు శువార్త కూడా మనం చూస్తున్నాం పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మన ప్రభు చెప్పినది వేరే శువార్తలు ఎందుకంటే మత్తాయిలో అదే చేస్తున్నాము మార్కులు కూడా అదే చేస్తున్నాము మార్కు శువార్త పదమూడవ అధ్యాయ ఈ విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది నాకు పద్నాలుగవ వచనంలో మరియు నాష్టకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలం ఇప్పుడు బాగా అర్థమవుతుంది అది లేకడదు అక్కడ యాక్చువల్గా నీ హృదయంలో నిలబడద్దు అది నాశనకరమైన హే వస్తువు నిలువరాని స్థలమందు నిలిచేట నీ మీరు చూచినప్పుడు చదువుడు గ్రహించినగాక నువ్వు ఆల్రెడీ చదవగలగదు వాక్యం ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చదవకపోతే దాన్ని ఎట్లా గ్రహించగలవు అది ఎక్కడ నిలబడింది అది ప్రకృతి సాధారణ అయితే మేము ఊరికొని చూడవచ్చు న్యూస్ పేపర్ల టెలివిజన్స్ అలా ఫొటోస్ తో పాటు వాట్సాప్ లో ఎప్పటికీ వచ్చేసాడు కానీ రాదు అందుకు రాక్చర్ కాలట్ బోధకులు మోసపోతారు అయ్యా నేను ఏమనుకున్నాం ఏం జరిగింది అనేసి అప్పుడు మోసపోతారు అరే నేను ఎప్పుడు ఎత్తగడాల్సిందే ఇక్కడ ఏమన్నా అనేసి రియలైజ్ అవుతాడు ఎత్తగడదు లేదని బుద్ధి తెచ్చుకుంటారు కానీ లేట్ అయిపోయింది వాడి లైఫ్ లో అంతా కట్టుకుంటే జ్ఞానం కాబట్టి చదువువారు గ్రహించినగాక ఏ దయలో ఉండేవారు మతపరమైన జీవితంలో ఉండే కొండలకు పారిపోవాలా బయటకి వెళ్ళిపోండి మీకు ఎక్కడ చూపిస్తే ఏ కొండ చూపిస్తే ఆ వెళ్ళిపోండి ఏ స్థలం చూపిస్తే అక్కడికి వెళ్ళిపోండి శివకి మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే అక్కడ మీరు వెళ్ళిపోండి మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు అన్న విషయాన్ని అక్కడ మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కొన్ని జాంగ్ నంబర్స్ చూస్తే అవి కొన్ని బాగా అర్థమవుతాయి కానీ ఇప్పుడు నేను చూపించాలి ఎందుకంటే టోటల్లీ డిఫరెంట్ డైరెక్షన్స్ కి వెళ్ళిపోతున్నాం మనం జేమ్స్ రా నంబర్స్ చూస్తాను యాక్చువల్గా నేను ఉదాహరణ మీకు చెప్పండి యూదలో ఉండేవాడు కొండల కింద పారిపోలా ఎవరని చెప్పండి కొండ ఎక్కడ ఉంటుంది యూదయా ఎక్కడ ఉంది యూదయ కింద ఉంది కొండ పైన ఉంది కొండ అంటే మన ప్రభుయే కదన్నా ఉన్నత స్థలం ఇవ్వాలింటాడులో పింటేస్ట నెంబర్స్ చూస్తున్నాను ఫైవ్ త్రీ ఫ్రమ్ ఫైవ్ త్రీ ఇన్ ప్లేస్ అవర్ క్యారెక్టర్ అంటే ఉన్నతమైన స్థలం ఫైవ్ నుంచి వచ్చింది అది ఎలివేషన్ అంటే ఉన్నత సిటీకి లేవనే తరం ఎప్పుడైతే నువ్వు ఇసల పది ని ఉన్నత స్థితికి లేవనెత్తుతావో అప్పుడే నువ్వు హేయం నీ జీవితంలో హేయాన్ని తీసుకొచ్చుకున్నావు అనే పాయింట్ ఇక్కడ అర్థమవుతుంది ఈ జేమ్స్ నంబర్స్ ఎప్పుడైతే ఇసల్పల్లిని నువ్వు ఉన్నత స్థితికి లేవనెత్తుకున్నావో హృదయంలో నువ్వు అప్పుడే వారిని ఒక విగ్రహంలాగా తీసుకున్నావు దేవుడు త్రివీకరించిన వారిని నువ్వు స్వీకరిస్తే దేవునికి రోషం పుట్టరా ఈ రోజు చేస్తున్న క్రైస్తవులు ప్రపంచం అంతటా అదే చేస్తారు దేవుడు పుణీకరించిన వారిని దేవుడు విడిచిపెట్టిన వారిని నువ్వు పరిశుభ్ర జనాంగంగా స్వీకరిస్తే దేవునికి రోషం పుట్టదా ఏ క్రైస్తవునికి అర్థం నేను చెప్తుంది గ్యారంటీ నువ్వు కష్టవార్థ పదహారు అర్థంలో ఒక్కటే వాక్యాన్ని నేను చూపించేసి ఈరోజు ముగిస్తా ఎప్పుడన్నా అవకాశం ఉంటే మళ్ళీ డీటెయిల్డ్ గా పోతాం ఇవన్నీ ఎందుకంటే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే మనకి ఏమవుద్ది అంటే కనెక్షన్స్ చాలా బాగా దొరుకుతాయి తక్కువ మనం వాక్యం చేసి చెప్పుకోవడం కొంచెం కష్టం ప్రిపేర్డ్గా ఉంటే మనం ఏమవుతుందంటే మనం సిద్ధపడడం కాబట్టి సంపూర్ణంగా ప్రభు సాయపం కూడా మనకు ఉంటుంది మనకైన సాయం ఎప్పుడు ఉంటుంది ప్రిపేర్డ్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా కాబట్టి చూడండి లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం ఇప్పుడు చూస్తున్నాం ఉన్నత స్థితికి లేవుండ్రమేందని చూడండి ఆయన మీరు మనుషుల యొట నీతి మంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయమని ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఇది చాలా పాయింట్ ఇది రాసుకోండి ఎక్కడన్నా మీరు మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఇంగ్లీషులో అసహ్యమ లేదు హేయమనుంది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో తెలుగు పర్జనాలే అది లేదం దేవుని దృష్టికి హేయమైంది అని ఉంది తెలుగు ఇంగ్లీష్లో మనుషులలో ఘనంగా ఎంచబడినది ఉన్నత స్థితి ఘనం అంటే ఉన్నత స్థితికి లోవనెత్తడం ఉస్ పైని నువ్వు పైకి లోవనెత్తుకున్నావు వారిని పైకి లేవనెత్తితే దేవుని దృష్టికి అది హేయమైంది హేయంగా ఎంచబడను అంటే లెక్క హేయంగా ఎంచబడను ఇది పాయింట్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది పదహార అధ్యాయంలో పదిహేనవ వచనం నాశనకరమైన హేయ వస్తువు ఏంది అంటే మనుషులలో దేవుని కంటే ఏది ఘనంగా ఎంచినా అది దేవుని దృష్టికి హేయమైనది అది ఏదన్నా కావచ్చు ఏ మనిషి కావచ్చు అందుకే నాకంటే మీరు ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తున్నారు నా కాతులు గారు ఎందుకు అది హేయమైంది హిశ్ని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తుంది క్రైస్తవ జీవితం ఈరోజు ఫ్రాక్చర్ కల్ట్ బోధకులు వీళ్ళు రాప్చర్ అని నమ్మిన వాళ్ళు గుడ్డిగా వీళ్ళు ఇసలు పళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి హేయము అబామినేషన్ ఇంగ్లీష్ లో అబామినేషన్ నైన్ ఫోర్ సిక్స్ ఫ్రమ్ నైన్ ఫోర్ నంబర్స్ జి నైన్ ఫోర్ సిక్స్ జి నైన్ ఫోర్ అది విగ్రహారధన అంది అర్థం అబామినేషన్ అంటే విగ్రహారధన నైన్ ఫోర్ డెరివేటివ్ ఆఫ్ డిఓ టు స్టింక్ స్టింక్ అంటే కంపు కొట్టినది అంటే హేయమైంది కంపు కొట్టేటది అని అర్థం ఆయన దృష్టికి మంచి సువాసనలాగా ఉండాల్సింది కంపు కొడుతుంది ఒకప్పుడు ఆయన దృష్టికి సువాసన ఉన్న వాళ్ళు ఈరోజు కంపు కొడుతున్నారు అందుకే మనను కూడా ఈ లోకంలో ఆయనకి కంపు మరణ వాసన అంటాం కంపు కొడుతుంది చచ్చిపోయిన శవం ఎట్లా వాసన కొడుతుంది అని కంపంటారు దాన్ని కానీ మనం మరణం వాసనలా కాకుండా ఆయనకి ఇంటిపైన మన హెబిల్ దాస పత్రికలు ఇక్కడ చూస్తాం కొరంతుల్ దాసన పత్రికలు అనుకుంటా నా జ్ఞాపకానికి వస్తుంది కాబట్టి మనము ప్రభుకి పరిమళువాసన మరణ వాసనలాగలేము హేమ్ అంటే మరణ వాసన ఉంది జేమ్స్ నంబర్స్ నైన్ ఫార్టీ ఎయిట్ లో బహు అసహ్యమైంది అని ఉంది ఇంకొకటి అంటే బహు అసహ్యమైంది భరించేది విగ్రహారధన భరించరా అని అంట అందుకే మార్పు సంవత్సరం దాకా చూసినట్లు పదమూడు అద్భుతం పద్నాలుగు వర్షంలో చదువుడు గ్రహించాలా నువ్వు చదవకపోతే నీ గ్రహింపు నీ సేవ నీ పరిచర్య నువ్వు ప్రకటించే వాక్యం బోధలో మార్పులు ఉండవు ఇరవై ముప్పై సేమ్ స్టోరీ అన్నట్టు గ్రాండ్ రికార్డ్స్ ప్లే చేస్తుండే గతంలో లైక్ అసెట్ ప్లేస్ ఆ క్యాసెట్లే చేస్తే అదే పాట దిగుతూ ఉంటుంది ఇక్కడ కానీ మళ్ళీ ఇంకా దాని దొరుకుతాయి ఇంకా కానీ మాట దిగుతూనే ఉంటుంది దాని అంత గ్యాన్ఫోన్ రికార్డ్ అంటుంది దాన్ని క్యాసెట్ టైప్ లాగా తిరుగుతూనే ఉంటుంది ఇంకేం మాటలుండవు వాక్యంలో కాపీ పేస్ట్ అంటాం దీన్ని మనం అట్లా ఉండము మన ప్రభు మనకి ఇవన్నీ అనుగ్రహిస్తున్నప్పుడు మనం అందరితో వీటిని పంచుకుంటాం యూదయం నుంచి పారిపోండి నెంబర్స్లో రీడింగ్ చదువు చదువుతా అంటే ఏంటి త్రీ వన్ చదువుట అంటే ఫ్రమ్ త్రీ నాట్ త్రీ అండ్ వన్ జీరో నైన్ సెవెన్ చదువుట అంటే ఏంటంటే ఎరగడం అనుంది టు నో అగైన్ టు నో అగైన్ అంటే ఏంటంటే తిరిగి తెలుసుకోవడం ఒకసారి తెలుసుకుంది సరిపోదు మళ్ళీ తిరిగి తెలుసుకోండి టు నో అగైన్ అని తిరిగి తెలుసుకోండి అని అర్థం చదువు చదవడం అంటే తిరిగి తెలుసుకోవాలి ఎందుకు ఇప్పుడు నేను నైన్టీన్ సెవెంటీ సెక్స్ సిక్స్ ఈ వాక్యాలు హై స్కూల్ నుంచి చదువుతున్నాను నేను ఇవన్నీ వాక్యాలు మళ్ళా చదువుతున్నాను మళ్ళా చదువుతున్నా ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు అర్థం కావడానికి ఇది మళ్ళీ చదివాలే గ్రహిస్తాడు నువ్వు చదువుతుంటేనే నీకు గ్రహింపు వస్తాడు లేకుంటే రాదు గ్రహింపు అండర్స్టాండ్ త్రీ ఫ్రమ్ త్రీ అర్థం ఏంటంటే టు ఎక్సర్సైజ్ ద మైండ్ అంటే నీ మైండ్ కి పదులు పెట్టాలంట దానికి నువ్వు పని పెట్టాలంట ఇది నేను నేర్చుకున్న అందుకే నేను ఎందుకు అంతగా పనిచేస్తాను అంటే చెప్తున్నాను మీకు ఎక్కువ ఎందుకు పనిచేస్తానంటే నా మైండ్కి ఎక్కువ పనిపెడతాను మీకు ఒక సీక్రెట్ చెప్పాలని చెప్పినట్ట గొప్ప వ్యక్తులు ప్రపంచంలో ఎనిమిది శాతమే బ్రెయిన్ వాడతానంట వాళ్ళు చనిపోక ముందు గొప్ప వ్యక్తులు ప్రపంచంలో మళ్ళీ మనం ఎనిమిది కూడా కాదు కదా పాయింట్ కూడా వాడతలే మన బ్రెయిన్ మన బ్రెయిన్ అంతా వేస్ట్ అయిపోతుంది చనిపోక ముందు అంత గొప్ప పవర్ ఇచ్చిండే దేవుడు బ్రెయిన్కి అంత చనిపోకముందు ఎవరు దాన్ని వారకకుండా వేస్ట్ చేసేసుకుంటున్నారు ఎన్ని చదివిడాల్సింది దేవుని విషయాలు ఈ రోజుకి నీ మైండ్ కి పదని పెట్టాలని జేమ్స్ అండ్ అంగర్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ వన్ జీరో అంటే ఏంటంటే మైండ్ డివైన్ హ్యూమన్ Thought, feeling or will, by implication, meaning, mind and understanding. That hmm. is the way we are intelligent. If we are in the way we are living, we are not aware of it. We are not aware of it. We are not aware of it. We are not aware of it. In 1097, a prolonged form of primary work to know, in a great variety of applications, గ్రేట్ వెరైటీ అంటే రకరకాలుగా వీటిని అర్థం చేసుకునే ప్రయత్నించాలంటే రకరకాల కోణాల నుంచి రకరకాల కోణాల నుంచి అర్థం చేసుకునే ప్రయత్నించాలంటే ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కదా హసము ఆత్మీయం ఏంటంటే ప్రపంచం నలుదిక్కులు ఉంటుంది ఆత్మీయ కోణం ఇది ప్రపంచమంతటా జరిగేది కాబట్టి మనం వీటిని బాగా అర్థం చేసుకోవాలా ఆ చూడడము యూ షాల్ సిప్పుడు అన్నాడు కదా ఫోర్టీన్ నైన్టీ టూ లేముంది అంటే లిటరలీ ఫివరేట్లీ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్ తెలుసుకోవడము ఎందుకు చూడాలా తెలుసుకోవడం కొరకు చూడాలా టు నో ఆ నాష్టకరమైన హే వస్తువు నిలిచిట చూచినప్పుడు అన్నాడు చూచుట అంటే జాగ్రత్తగా పరిశీలించుట చెప్తుంది ఇక్కడ గుత్తగట్లు చూసుకుని వెళ్ళిపోవడం కాదు జాగ్రత్తగా పరిశీలించుట అనేది అక్కడ చూపిస్తుండ అది మనము వస్తే మరోసారి మతైసు వార్త ఎన్నో దర్యాన్ని మనం తిరిగి చూస్తాము ఎసబేలు తర్వాత ప్రారంభ ఏ రీతిగా ఈ నాశనకరమైన ఈ హేయ వస్తువు హేయ హేయ వస్తువు గురికి సంబంధించింది ఎసబేలు ఎట్లా ప్రవేదించింది ఎట్లా దాన్ని కొనసాగించింది అవి నేను మీకు చూపిస్తా అదన్నీ తిరిగి వస్తున్నాయి మన కాలంకి తిరిగి మళ్ళీ నేను హెచ్కెళ్ళి తీసుకెళ్తాను కొరంతులు నాశన పత్రికలు ఇవన్నీ చూస్తాం నాశనకరమైన హేయ వస్తువు అటువంటి కృపాని పరుగు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధ వరకు తండ్రి ఈశాయిల దేవ మీకే కృతజ్ఞతలు తెలుసు సోతాలు అర్పించుకుంటాం నేను అబామినేషన్ దట్ మేకప్ డెసలేషన్ అనే దాని గ్రంథాలు మేము చూస్తున్నాం ప్రభావ పదకొండో అధ్యాయంలో పదమూడు ముప్పై ఒకటో వర్షాలు చూసినాం ప్రభావ హేయ వస్తువు అంటే హేయ వస్తువు నాశనాన్ని తీసుకొస్తారని చెప్తున్నాను మీరు అవును ప్రభా ఈ సదుపాయంలోని అవును ప్రభావ ఉన్నత స్థితికి లేవనెత్తాని లూకాసు వార్తలు మీరు మాతో మాట్లాడే రోజు ఇస్సాల ప్రజలు ఎంత అండి ప్రకృతి సహజంగా ఉన్న ఇస్సాల ప్రజలు మీకు విరుద్ధం ఉన్నారు అంత్యక్రీస్తులాగా ఉంటే కూడా వారిని పరిశుభ్ర జనాంగానే హృదయంలో వాళ్ళని ఉన్న పరిస్థితికి లేవనైతే తింటారు క్రైస్తవులు ఆ రీతిగా ఏ వస్తువును తీసుకొచ్చి పెట్టుకున్నారు ప్రభా ఏమాత్యత ఉండడానికి వీళ్ళదు ప్రభా అవును ప్రభా ఇసం కూడా మేము ద్వేషిస్తానే అవును ప్రభా మేమందరినీ ప్రేమిస్తున్నాం ఇస్సాల్ ప్రజలు కూడా రక్షణ పొందాలా కేవలం మీ ద్వారానే ఏ ప్రభా వారు కొత్తగా జన్మానుభవం రోజు చూస్తేనే రక్షణానుభవంలో తాగలేడు ప్రభా కాబట్టి ఈసారి సక్యాని సత్యాన్ని గ్రహించి వాళ్ళందరూ రక్షణ పొందాలనేది మా ప్రార్థన వాళ్ళందరినీ రక్షించుకొని మీ మహిమాలని నిలబెట్టుకోండి మీ రాక వరకు మమ్మల్ని అందరినీ పరచుకోమని ఏసు పరిశుద్ధ ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్యా ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తాం బాబాస్తుందా మనోజన వాయిం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంప్రణ మహోన్నతుడ తండ్రి మహిమేవ కృప నీకు వర్ణాలిస్త ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న తండ్రి దివార మమ్మల్ని ఆచి కాపాడి ఇక నూతన దినం మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించిన ప్రతి దశలో ప్రభావ మీరు మాకు సహాయకులు నడిపిస్తున్నారు ప్రభా గొప్ప దేవ నీకే స్థుతులు స్తోతలు అర్పించుకున్న గొప్ప దేవ నా తన ఇసు ప్రభావ మధ్యకాల సమయంలో అయినా మీ వాక్యాన్ని ద్యాంసించే కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు వందాను ప్రభావ నీకే కోట్ల కోట్ల అధికృతా స్థుతులు ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తున్నాం గొప్ప దేవ నా తన ఇస్తు ప్రభా మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడడం ప్రభావ నాశనకరమైన హే వస్తు పశుద్ధ స్థలం నిలిచిట చూడగానే చదువు వాడు గ్రహించేసయ్య ఈద ఉండేవాడు కొండలో పారిపోమన్నారు ప్రభా ఎక్కడైతే నాశనకరమైన ఏ ఇస్తూ ఏ వస్తుందో ప్రభావ అక్కడ ప్రాంతం నుంచి మేము పారిపోవాలి ప్రవా అక్కడ నుంచి మేము వెళ్ళిపోవాలి ప్రవ ఎందుకంటే ప్రభా నిషిద్ధమైంది ప్రవా హే నిలిచింది ఈ రోజు క్రైస్తవ సంఘం సంఘాలు వచ్చేసింది ఆ రీతిగా ప్రకృతి సమయం సంఘాలు ఉంది ప్రభావ ఆత్మీదశలో హృదయాలు పెట్టుకునేది ప్రపంచం అది అది బహు విశేషంగా తాండవిస్తుంది ప్రభా కానీ ఎవరు కూడా ప్రభావ దాన్ని గ్రహించలేతున్నారు ప్రభావ సమర్థించుకునే జీవితంలో జీవిస్తున్నారు నాయన అది మీ వాక్యానికి విరోధమైన గానీ ప్రభ సమర్థించుకుని దేవుడు మా దేవుని కోసమే చేస్తున్నాం అని ఈ రోజు ప్రపంచం అంతా క్రైస్తులు చేస్తున్నారు ప్రభావ వాళ్ళు సమర్థించుకుని తీర్మానించుకున్నారు ప్రభావ ఆయన ఈస్తు ప్రభ అంతా భయంకరమైన ప్రాభం తిరుగుబడుతున్నాం ప్రభావ రోషం పిట్టు పుట్టించే విగ్రహం ప్రభావ అది నాయన గొప్ప దేవ ఈస్తు ప్రభ తండ్రి అది ఏ రీతికి మేము అర్థం చేసుకోవాలా తండ్రి మాతో మీరు మాట్లాడుతున్నారు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభా ఎందుకంటే ఇప్పుడు నాశనకరమైన హే వస్తూ భయంకరంగా ఉంది ప్రభావా అది ఎట్లా మేము గుర్తుపట్టాలా దాన్ని ఎట్లా అందుకే మమ్మల్ని చదువుమంటున్నారు ప్రభావా కాబట్టి మేము చదవాలా ప్రభావా మా బ్రెయిన్కి మేము పొద్దున పెట్టాలా ప్రభా ఎందుకంటే సమస్త మీ వల్లే కలుగుతుంది కనుక వీటి మేము జాగ్రత్తగా పరిశీలించాలా కావడ జత వచ్చి వాటి అన్నిటిని మేము జాగ్రత్తగా పరిశీలించాలా ప్రతి దశలో ప్రభావ ఈ ప్రవేశాన్ని మేము పరిశీలించాల అర్థం చేసుకోవాలా ప్రభావ అనేక కోణాల్లో ప్రభావ వాటిని అర్ధం అర్థం చేసుకునే ప్రభావ మనుషులకు అర్థం అయ్యేలాగా ఆ ఏ వస్తువు వాళ్ళు బయటకు వచ్చేలాగా ప్రభావ వాళ్ళకి మేము మీ వాక్యం ప్రకటించాలా ప్రభావా అలాంటి జ్ఞానం వివచనం మాకు అందరికీ అనుగరించి మన ప్రాదిష్టమైన కృపమైన గొప్ప దేవానికి వందాలి సయ్యా మీరు అంత గొప్ప దేవుడు ప్రభనైనా ఎవరిని చూడని రీతిగా ప్రభావ మీరు మమ్మల్ని చూపిస్తున్నారు మాకునైనా ఏసయ మేమే గొప్ప వాళ్ళమని కాదు ప్రభావ ఒక పని కొరకు మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారనైనా అది మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభావ అది మేము ప్రవాణాన్ని నిర్లక్ష్యం చేయకుండా మేము ముందుకు పోలా ప్రభావ ఎందుకంటే ఈ లోకం అంతా అది తాండవిస్తుంది ప్రభా చర్చెస్ సంఘాల హృదయాల్లో ప్రభావ దాని నుంచి వాళ్ళు మేము బయట తీసుకున్న వాళ్ళ గొప్ప జన సమ అని ప్రభావ దేవ మేము వెళ్ళాలో ప్రభావ మా ఆ జ్ఞానం దాని ఓ ప్రభా మా జీవితంలో ప్రభావని మా హృదయాల్లో కానీ మా కుటుంబాల్లో కానీ ప్రభావ ఎలాంటి నాశనకరమైన హేస్తు వీలేదు ప్రభావ ఓ దేవ మాకు దూరం అవును కాక అలలు నీటిన ప్రభావం ఎందుకు మేము పరిశీలించుకుని ప్రతి దశలోనైనా మీకంటే ఎక్కువగా మేము దేన్ని ప్రేమించొద్దు ప్రభావ అది మాకు దూరం ప్రతి దశలోనైనా మీకు మేము ప్రాధాన్యత ఇవ్వాల ప్రభా మా హృదయంలో మీకు స్థలం ఉంది ఎందుకంటే మా హృదయం మీరు పరిశుద్ధం మందిరంగా మీరు తయారు చేస్తున్నారు అయినా చేతి పని కానీ మందిరంగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ఆత్మీయమైన మందిరంగా మమ్మల్ని కట్టుకున్నారు తండ్రి మా హృదయాల్లో మీరున్న గొప్ప దేవుడు ప్రవా మహిమ మీకు ఇవ్వాల ప్రభా కానీ ఈరోజు క్రైస్తవ సింగం ప్రభావ విగ్రహాలు తెచ్చుకున్న ప్రభావ రకరకాలైన జంతువులు పూజిస్తుంది ప్రభావ తెలిసి కూడా సత్యం తెలిసి కానీ ప్రభావ గుడితనం వచ్చేసింది మనుషులకి నైనా వాళ్ళని కనికరించమని ప్రార్థిష్టం క్షమించమని ప్రార్థిష్టం వాళ్ళందరినీ ప్రభావ సంత మీరు అలాంటి జ్ఞానం దండి మరియు విశేషంగా మేము చదవాల ప్రభా నైనా ఈసయ నా తను మాకు ఎంతగానో ప్రభావ మీరు అనేక జ్ఞానం ఇస్తున్నారు కానీ ప్రభావం కానీ వాడుకునే స్థితి ఉన్న ప్రభావం మమ్మల్ని ఈ రోజు నుంచి ప్రభావం ఏమి వాటి అన్నింటి మేము జాగ్రత్తగా ప్రతిదీ వాక్యను మేము పరిశీలించాలా ప్రభావం జాగ్రత్తగా అర్థం మా హృదయాలు అవలంబించుకొని అనేకలు వాటిని ప్రేమగా అనుభవపూర్వకంగా మేము ప్రకటించాలా ప్రభావం నైనా ఏసయ్య మీరు నా తను మీకు రోషం పుట్టించేది మాలు ఏది ఉండద్దు ప్రవ్వాస్తు ప్రభావ ఈరోజు ప్రపంచం అంతా ఆ రీతిగా ఉంది కనుక ప్రభావ మీ చెంత నడిపించే జ్ఞానాన్ని మాకు అనుగరించండి ప్రజలు కూడా ప్రభా రక్షణ పొందాల ప్రవ్వా గొప్ప దేవ నా తను ఇస్తున్న క్షమించండి కనికరించమని ప్రార్థిష్టం వాళ్ళకి కలిగించండి ఓ ప్రభు మీరు తప్పదా మీ ద్వారా తప్ప ప్రభ ఏది కూడా ప్రభావ రక్షణ లేదు ప్రవ్వా నైనా ఏస్తు ప్రభావం మేము ప్రకటించాలి అనేక ప్రార్థిష్టం ఓ ప్రవ రా బోధకులంతా ప్రభావ మోసగించి ప్రభా క్రైస్తవ సంఘాన్ని ప్లస్టు పట్టిస్తున్నారు నేను అంత భయంకరంగా పట్టిస్తున్నారు ప్రవ్వాళ్ళ బోధల నుంచి వాళ్ళ గుడ్డితల నుంచి అబద్ధ బోధన మేము తొక్కల సర్పముల ప్రవ ఒక బోధన మేము తొక్కల ప్రవ తేళ్ల బోధ ఆ బోధలకు వెళ్ళి ప్రభావ మనుషులని మీ హితమైన బోధ మీ సత్యమైన వాక్యాలకు మేము తీసుకొని రావాలా ప్రవలని ఆయన అలాంటి అభిషేకంలో మమ్మల్ని అందరు నడిపించమని ప్రార్థిస్తాం ధైర్యంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ దేని విషయాలు కానీ మేము కాంప్రమైజ్ కావద్దు ప్రవా ఎందుకంటే మీరు రోషం దేవుడు ప్రభావ మీ బిడ్డల మేము కూడా ప్రభావ మీ పక్షంగా ఉన్నాం బిడలం అయినా మేము ఉండాలా ప్రభావ అయినా ఏది కూడా మేము సహించొద్దు ప్రావా ఏదైనా మేము ఓ ప్రదాన్ని అసహించుకోవాలా ప్రభావా దాని నుంచి బయటపడాలా ప్రవా అనేకులు బయట తీసుకొని రావాలా గొప్ప దేవ అలాంటి భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని బయట తీసుకొచ్చిన ప్రభావా నీకు వందనాలు ఇస్తాయా నా దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తామైనా గొప్ప జనం అంతా అక్కడ ఇరిగిపోయింది ప్రభావాళ్ళు మేము తీసుకొని రావాలా అయినా మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిష్టం అయినా ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరు మీరు నూతనంగా అభిషేకించండి మీకొర గొప్ప సా ప్రశ్న పెట్టుకుని అయినా మీరు అక్కడ తొలిగింది ప్రభావ బోరల తీర్పు ప్రభావ ఆరంభం అయిపోయిన ప్రభావ ప్రపంచం అంతది ఓ ప్రవాత ఇసు ప్రగతున్న ప్రభావం భయంకరంగా ఉంది ప్రభావ కాలంలో ఎంత వేదావిధిగా ఉందని మనుషులు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రభావ ఇది అంతకంతగా చెడిపోతుందని ఎవరు కూడా గ్రహించిన స్థితిలో ఉన్నారు కానీ మీరు మాకు చూపిస్తున్నైనా గొప్ప దేవమే నోరు మూసుకొని మౌనం ఉండడానికి వీలేదు ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే అక్కడ వాక్యం ప్రకటించాలా నైనా ఇస్తు మనుషులకు అర్థమయ్యలాగా మేము ప్రకటించాలా అంటే జ్ఞాన వివిచం ఇచ్చి మన ప్రాధిష్టమైన అనేకులు ప్రభావి వాక్యంతో ఆకర్షిపడాలా మహిమ నీకు రావాలి ఇస్తు మీ యొక్క నామం కొరకు మేము నిలబడాలి ప్రభావ అబద్ధ బోధన ప్రవధి అనేకమైన ప్రభా నుంచి వాళ్ళందరినీ బడి తీసుకొని రావాల ప్రభ ఓ దేవా అంటే అలాంటి సేవలు మమ్మల్ని మన ప్రాదిష్టమైన గొప్ప దేవ ప్రతి ఒక్క బిడ్డ మీరు అభిషేకాన్ని మీరు వాడుకోండి వాళ్ళు ప్రాంతాల్లో ప్రభావ వాళ్ళు వెళ్ళే స్థలాలన్నింటిలో మీరు ఘన విజయమని గురించి ప్రతి ప్రాంతాన్ని సత్తులు నడిపించమని ప్రదిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలి సయ మీరు అక్కడి త్వరగంది ప్రభావం సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా సమయం చాలా తక్కువగా ఉంది బహు తొరగుని ప్రభావ మీరు ఆకనైనా ఎస్ఐ ఇచ్చిన ఈ సమయంలో ప్రభావి అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభావ సమస్త జన్లు మేము శిష్యులుగా చేయాలి ప్రభు అనేకలు మీరు చెంతమంది నడిపించాలా అలాంటి సేవలు మనం నడిపించి మన ప్రాధిష్టమైన నా దేవనా వైరస్ బాధితులు అందరూ మీరు స్వస్పర్చండి మనకు అవకాశం బిడ్డలకు అనుగరించు ప్రభావ గొప్ప దేవానికి వందలిసంద్రశేఖర్ ముట్టండి ప్రభావ అన్నదారో విషయాల ప్రభావం బయలుపరుస్తున్నారైనా గొప్ప దేవాన్ని ఇంకా మీ బహుగా మీరు ఆశ్రదించండి నూతనంగా ప్రభావి మీ సముచితమైన జ్ఞానం చేత నింపని ప్రభావ మంచి ఆరిగిన అనగా ఇచ్చిన మీరు ఘన ండి ప్రతి ఆటంకాన్ని కొట్టి మేము ప్రార్థిస్తాం గొప్ప దేవ కుటుంబాగ్ని కంచిపోయిన ప్రవ పిల్లల చుట్టూ మీకు కంచి వేయ ప్ర వాళ్ళ భవిష్యత్తు గొప్ప సేవకు మీరు తయారు చేసి నూతనంగా అభిషేకించండి మంచి ఆరోగ్యం ఇచ్చేసి మీకు కంచిన ప్రవ నా దేవ నా తండ్రి శిశులు ముట్టని తాకండి మంచి ఆరోగ్య ఇచ్చేయండి మీ పర్లో ఒక జ్ఞానం చేతి నింపి నూతనంగా మీరు అభిషేకం చే కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ ప్రభుత్వ సత్యంలోకి రావాలా ప్రభావ సీలింగ్ లోకి రావాలా ప్రభావ అది ఎండ్ టైం ప్ర అందరూ ముద్రలోకి రావాలా ప్రభావ ఏసా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నారు అందరూ నడిపించమని ష్టమైన గొప్ప దేవ దుష్టుడు ప్రభు భయంకరంగా నల్గొడుతుండడు ప్రభావ భక్తులనైనా ఎస్ ప్రభా నా తండ్రి ఎంత భయం శ్రమల కాలంలో మేము ఉంటుండే ప్రభావ ఎంత శ్రమ ఇచ్చినా కానీ అన్నిటి మేము జయించి మేము ముందుకు పోవాలి ఎందుకంటే మీరు అన్నారు ప్రభా లోకంలో మీకు శ్రమ కలుగు అయినను నేను లోకాన్ని జయించు నన్ను అన్నారు కాబట్టి ప్రతిదీది మేము జయించి ముందుకు పోవాలా మీరు జయిస్తూ జయించకు జయించుకు మీరు బయలుదేరినారు ప్రభావ మీలాగా మేము కూడా మీరు బయలుదేరాలా ప్రభావ అనేకులు ప్రవ ఈ రోజు అప్పుడు నుంచి ఈ రోజు మీరు జయిస్తూనే ఉన్నారు ప్రభావ నా తండ్రి నీకు వంద అని చెల్లిసి మేము కూడా పత్తి దాంట్లో విజయం పొందాల ప్రాబ్ నైనా ఏసయ్యా నా తండ్రి ఏను ఇష్యాలో కూడా మేము అనుమానించకుండా భయపడుకున్న ధైర్యంగా మేము ముందుకు వెళ్ళిపోవాలి ప్రవా ఎందుకంటే మా జీవం మీ దాచబడింది ప్రవా నా తన జీవం మీ యొద్ద ఉంది ప్రాభ నా తన పైన వాటి మేము వెతకాల ప్రవా భూ మనసు పెట్టుకోకుండా ప్రావా మీ వైపు చూస్తూ ప్రవా మా ముందు నుంచి పరిగెత్తాల ప్రభావ నీకులు ప్రభు మీ నడిపించాలా అలాంటి సేవలు నడిపించి మీరు ఆకులు మనందరూ సిద్ధపరచుకున్న ఓ ప్రభావ తను నీకు వందాలనిస్తూ ప్రభావ ఇంకెంతమంది ఆరాధనలు రాలేదు మీరు ఆశ్రదించి దీవించండి ప్రభావ ఈ వాక్యం ఎవరైతే ప్రపంచమంతంలో ప్రభావాలందరూ మీరు ఆశ్రవదించండి పత్తిబడి సత్యం నడిపించండి మీరు ఆకర్షించుకొని ఓ ప్రభావ మీరు రక్షించుకుని నామాన్ని మైమి తెచ్చుకోమని త్వరలో నాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన నామ తండ్రి ఆమె సుతం ఈశ్వభ నాదివా బ్రాహ్మణ సాకు గొప్పవానికి చేస్తుంది నాదేవాక్యం అర వాక్యం బుద్ధంలో పాలిపేసి దాన్ని లంబరేయాల ఈశ్వభ ప్రతి గుర్తుపట్టాలా ఈశ్వభ నాదివాణి శుతం మీగా హ్యాస చూపించి కనుకను పొందాలా విడుదల పొందాలా ఈ వాక్యం దివరా ధ్యానం చేయాలా అటీసి జ్ఞానం దాని అటసి పరిశుధాత్మాభిషేకం దచ్చింది నా దివాణి శుతం ఇంతవరకు వాక్యం ప్రభావ మాట్లాడి మా ఆత్మ తెలివానికి నీకు వందాలి విశ్వప్రభ అలడియా గ్రహించడం గల ఉదయం ఇచ్చి జ్ఞానం ఇచ్చాము ఈ వాక్యం తరఫు ప్రభా బలపరిచి అలడియా నాది స్థిరపరచునా పొందాల యేశ్వర్రభాదివ ఈ వాక్యాలన్నీ ప్రభా గొప్ప జనం పోవాలి యశవప్రభ గొప్ప జనం మీ కిలుపుల జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానం దగ్గరికి తెలియచని ఆత్మ తెలియని వాళ్ళని క్షమించమని ప్రార్థించం అలాగే వాళ్ళ శిల్వ దగ్గర నడిపించమని ప్రార్థించాం వైరస్ బ్రహ్మట్టని తాకండి జ్ఞానం తెలియచిన ఆత్మ తెలివండి అలా వాల్వి స్వార్థ పంపించి వాల్వి ప్రభా రక్షణ పొందాలి యశ్వభ మీరు ఖాళించేయండి నా దీవానికి భయంకర దినాల్లోభా అలడి భయంకర కర్క చీకటి కనుపొంది సుప్రభ నా ఈ చీకటి కాలంలో యశోప్రభా భయంకర స్వార్థ మేము చేయాలి యశోప్రభా మీరు ఖాళించేయండి అలాడియా నాదివానికి ప్రతిదయం దివారాత్ మేము ధ్యానం చేయాలి యశ్వభా నువ్వు చేయండి నా దీవానికి కేపిఎం బ్రహ్మటంత ఆకండి జ్ఞానదీత లేచని అలాది కుటుంబంతో ప్రభావాలి అలాది అని సేవ చేసి సాయించండి దీవించే ఆశీర్వదించాలి చూడగ్ని కంచని నా ప్రభానికి వదలాలి అన్న ముట్టని ఆరోగ్యం బలం తెచ్చని ఇంకా గుణ రస తెలిపని ఇంకా ప్రభావం ఇంకా రస చూపించి మాకు ఇంకా రస తెలిపించి శిష్యులుగా మీరు మార్చే సుప్రభ అలాడి ఆ ఈ వాక్యాల ద్వారా అనేకలు మేము శిష్యులుగా చేశప్రభ సరూ స్వార్థ వేళుప్రభించని ఆ క ముట్టను తాకండి అలా కవితను ఇంకా సరస్వతని నడిపించి ఆరోగ్యం బలం తెచ్చని పిల్లలు బలం జ్ఞానం తెచ్చని మీ చేత బలం తయారుచని అన్న బంధువులు ఎందుకు ప్రభా ఆత్మ తెరవండి ప్రశోదాత్మీ వాళ్ళవి శివుని నడిపించండి నా ప్రభానికి అలలియ నా దయా ఏ గురువులు ఎక్కడ సేవ చేస్తుందో ఆ ప్రాంతం అంతా కదిపరి కావాలా నా దయా చక్రవరి బ్రు తాకల్ని పలు జ్ఞానం ఆయన తన ప్రాంతం అంతా కదిలించని తన భార్య గర్వం దేసి ఆమె బంబి సేవకు తయారు చేసి నా కుటుంబంతో ప్రభా అందరు సరస్వతి నా ప్రభానికి పొందాలి ఈ దినమంతా ప్రభా మీరు వాక్యం ధర మాట్లాడడానికి పొందాలి శువ ప్రభ ఆ వాక్యం ప్రభావం మా ఉద్యంలో తన నాటించి బాసిగా ఉండి దాన్ని ప్రభా ఇంకా ముందు పోవాలా నీ పరిశుతాత్మ జ్ఞానం పరిశుతాత్మ అభిషేకం దయచి విలేసిన ప్రసా మీ గొప్ప దేవీ వంద్రీస్తు నామం పెట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాన్ని మా హృదయంలో నీరు కడ్డీ ఫలింపు మీదేవ సర్వాధికారి జీవంగల దేవ అబ్రహాం ఇసాకి ఆకొట్లో గొప్పదేవ మా నిరీక్షణ మీరే ప్రభా మీ కొరకై మేము జీవించాలా ప్రభా దేవా సమర్పితం లేని జీవితం జీవించినా వ్యర్థమే ప్రభా కాబట్టి ఎంతమంది అయితే ఇంకా సమర్పించుకోలేదో ప్రభా మీ నామం మెచ్చుకొని మీ నామం కొరకై ప్రభావ వాళ్ళు జీవించాలా సాయపడని ప్రభావ కృపోగించండి ఉగ్రత నుంచి మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత ప్రభావ మమ్మల్ని నడిపించండి మీరే మహిం పొందండి ప్రభా ఓ దేవా ఏసా మీకు ఎంతో వందనాలు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రభా సత్యంలోకి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందన ప్రభా మా మార్గము సత్యం జీవం మీరేసు పట్టుకొని నడవాలా ప్రభా సాధాన్యం తండ్రి మన ప్రభాసు మనందరికి సదాకాలం తోడైంది ఆమెన్ హల్లెలూయా ప్రెజర్ అన్న ప్రెజర్ అన్న ప్రెజర్ అన్న ప్రెజర్ అన్న